రెండు వందల ఇరవై ఉన్నతోన్నతుడు ఉడయవరూ ఎన్నననంతుడే ఈ ఉడయవరూ సర్వలోకముల శాస్త్రహస్యములు ఉరివిపొడమే నీ ఉడయవరు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించినన్నిటా ఉడయవరు వెక్కసపు శ్రీ భక్తియే ఒక్క రూపమే ఉడయవరు చక్కనైన సుజ్ఞానమునకిరవై ఉక్కు మీరని దివుడయవరు కదిశ మోక్ష సాకారము తానై ఉదుటనలిచే ఈ ఉడయవరు ఇదిగో శ్రీ వెంకటేశ్వరు ఈడై పొదలుచు ఉన్నాడు భువినుడయవరూ